స్తోత్రం ప్రభా పరిశుద్ధ మీకు వందాలనైనా ఏసైఎం మీకు శిరత్నంలో పాల్పొందే యోగ్యతను భాగ్యాన్ని మీరు మాకు అందరికీ అనుగ్రహించారు దాన్ని బట్టి మీకు వందాలి ప్రభుగా ప్రభ మేము పరిశుద్ధంగా జీవించాలనైనా మీ కొరకు సాక్షిగా జీవించాల ప్రభు దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో మేము భయపడకుండా ధైర్యంగా మీ అందు నిరీక్షణ కలిగి జీవించే బిడగా మమ్మల్ని తయారు చేయండి యుగ సమాప్తి చివరిలో మేము ఉంటున్నాం నైనా ఈ యుగము ఏ క్షణంలో ముగించిపోతుందో మాకు ఎవరు తెలియదు నేను కానీ మీకు తెలుసునైనా కాబట్టి మీ అందు మేము నిరీక్షణ కలిగి జీవించాల ప్రభావ మా భవిష్యత్తు ఉచితంగా తీర్చిదిద్ది ఓ ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశ్రయించి వాళ్ళ భవిష్యత్తులని మీ కొరకు సాక్షంలో పెట్టుకోండి అన్నారు చివరి వరకు మీ కొరత సాక్షిగా జీవించే పిల్లలుగా చేసి మీరేం మహిం పొందమని ఏ స్వీకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి కొంతకాలం నుంచి హుషయ గ్రంథంలోని వాఖ్యలను ధ్యానిస్తున్నాము హుషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు హుషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు ఒకటి రెండు మూడు వచనం ఇస్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి నీ కళ్ళములన్నీ అన్నిటి మీద ధాన్యమును బట్టి నీవు పడుపు కూలికి ఆశించితివి కళ్ళములు గాని గానుగలు గాని వారికి ఆహారము ఇయ్యవు క్రొత్త ద్రాక్షరసము లేకపోవును ఎఫ్రాయిమియులు ఐగుప్తీలను ఐగుప్తునకు మరులుదురు అసురు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు యహోవా దేశంలో వారు నివసింపకూడదు యహోవాకు ద్రాక్షరస పానార్పణమును వారు అర్పింపరు వారు అర్పించు బలులయందు ఆయనకు ఇష్టము లేదు వారు ఆహారంగా పుచ్చుకొనున్నది ప్రలాపము చేయువారి ఆహారం అగును దాని భుజించి వారందరూ అపవిత్రులగుదురు తమ ఆహారము తమకే సరిపడును గాని అది యహోవ మందిరంలోకి రాదు అరే హుషయాకు సంబంధించిన వాక్యం ఏంటంటే చాలా మందికి సరే ఇక్కడ ఈ వాక్యండి వాళ్ళకి సరిగా అర్థం కాకపోవచ్చు హుషయాకు సంబంధించిన వాక్యం ఏంటంటే ఒక గొప్ప ప్రవక్త చాలా కష్టంతో దేవుడు చెప్పిన వాక్యం పట్ల విధేత చూపించు కొన్ని విషయంలో జనిస్తే యోన విధేత చూపించలే యోన కూడా గొప్ప ప్రవక్తనే సరే ఏసుప్రమ నమ్ముకున్న వాళ్ళందరినీ దేవుడు సేవకుల్లాగా ప్రవక్తల్లాగా తయారు చేసుకుంటాడు ఈ విషయం మీకు అర్థం కావాలా పాత నిబంధన కాలంలో కేవలము ఒక ప్రవక్తని ఈ ప్రాంతంలో ఉత్తర దిక్కున్నా లేక దక్షిణ దిక్కున్నా ఏర్పరచుకునేవాడు క్రొత్త నిబంధన కాలంలో ప్రతి ఒక్కరిని ప్రవక్తలాగా ఏర్పరచుకుంటాడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన అభిషేకం పొందాలా ఆయన అభిషేకం పొందితేనే ఈ వాక్యలు అర్థమవుతాయి ఈ వ్యాఖ్యలు అర్థం కాకపోతే నువ్వు ఏ రీతిగా ఇతరులను ఆధార సిద్ధపరచగలవు ప్రవక్త పని అది ప్రవక్త పని ఏంటంటే ఇతరులను సిద్ధపరచడం ఉపద్రం రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా జీవించండి అని సిద్ధపరచడం ప్రవక్త పని ప్రవక్తలు అని కాదు ప్రవర్తన అని చెప్పుకోవడం కాదు అన్ని ప్రవచనాలు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు కొత్తగా ఇచ్చేది లేదు ఇంకా ఈ విషయం ఒకటి జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ప్రధాన మనం ఎన్నిసార్లు చూస్తాము క్రీస్తుని గురించిన సాక్ష్యము ప్రవచన సారము కాబట్టి ఏ ప్రవచనమైనా కానీ ఏసు ప్రభు గురించే సాక్ష్యం ఇస్తుంది ఒక పాస్తర్ గురించి సాక్ష్యం ఇస్తున్న ప్రవచనం అంటే నమ్మాల్సి అనుమానాల్సిందే అనుమానించాల్సిందే లేక ఒక వ్యక్తిని దేవుడు ఆశించబోతుండు అన్న ప్రవచనం విన్నప్పుడు అనుమానించాల్సిందే ఎందుకంటే మనం ప్రారంభంలో చూస్తాం టెస్ట్ అంటాం ప్రతి ప్రవచనాన్ని టెస్ట్ చేయాలి ఎట్లా టెస్ట్ చేయాలంటే అది ఏసు గురించి ఏసు ప్రభుని గురించిన సాక్ష్యం ఇస్తుందా లేదా కాబట్టి ప్రతి ప్రవచనము ప్రవచన సారము క్రీస్తుని గురించిన సాక్ష్యము అని యోహాను భక్తుడు మనకు చూపిస్తాడు అక్కడ వాక్యం కాబట్టి మనం ఈ విషయం నేర్చుకుంటున్నాం ఏ ప్రవచనమైనా కానీ ఏసు గురించి చూపించాలి ఏసు ప్రభు రక్షకుడు ఏశప్రభు మన పాపల కొరికి లోకంలోకి వచ్చిండు మన పాపంలో భరించండు మనం పుట్టుకతోనే పాపం తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపంతోనే గర్భం ధరించిందని వాక్యం చెప్తుంది కాబట్టి మనం పుట్టుకతోనే పాపంలో పుట్టిన కాబట్టి ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే ఏశప్రభు తప్పక మన కొరికి ఈ రావాల్సిందే సృష్టికర్త తన దైవత్వాన్ని గొప్పతనాన్ని రాజరికాన్ని అన్నిటినీ విడిచిపెట్టి సామాన్య మనుషులాగా ఈ లోకంలోకి వచ్చి మన కొరకు చనిపోయింది కాబట్టి ప్రతి ప్రవచనము ఈ విషయాలు జ్ఞాపకం చేస్తా ఉంటుంది ఏ ప్రవచనమైనా కానీ ఏసు పుట్టుక గురించి ఏ ప్రవచనమైనా కానీ ఏసు ప్రభు యొక్క మరణం గురించి ఏ ప్రవచనమైనా కానీ ఏసుప్రవ్ యొక్క సేవా జీవితం గురించి మనం చూస్తాం యశాగ్రంథము దావిదు ప్రవచనం దావిదు కీర్తనలో ప్రవచనాలు చూస్తాం కొన్ని ఏసుప్రభు యొక్క పుట్టుక గురించి ఏసుప్రవి యొక్క మరణం గురించి ఆయన సమాధి చేయబడి భూస్థాపన చేయబడి మూలంలో తిరిగి వేసిన దాని విషయాలకి ప్రవచనాలు ఉంటాయి ఏ ప్రవచనమైనా పాతక నిబంధన కాలంలో అదే రీతిగా ఆయన రాకడాకు సంబంధించిన ప్రవచనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ ప్రవచనమైనా కానీ ఏసు ప్రభు గురించే సాక్షాన్ని అది టెస్ట్ అన్నట్టు ఒకవేళ ఆ ప్రవచనము ఏసు గురించి కాకుండా సంఘాన్ని దేవుడు ఆశ్రయించబోతున్నాడు పాస్టర్ దేవుడు ఆశ్రయించబోతుడు ఈ సంఘానికి దేవుడు పెద్ద బిల్డింగ్ ఇవ్వబోతున్నాడు పాస్టర్ నీకు రెండు కార్లు ఇవ్వబోతున్నాడు పాసరమ్మ నీకు ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఇవ్వబోతున్నాడు అన్ని వచ్చే సాక్ష్యాలన్నీ సైతాన్నించి వచ్చేయడి ఎందుకంటే ఈ లోకాన్ని ఆశ్రయించకుడి ఈ లోకాన్ని నమ్ముకున్న ఈ లోకంలో ఉన్నదంతా దుష్టి నుంచి పుట్టింది అన్నాడు కాబట్టి ఈ లోకాన్ని సంపాదించుకునేది అంతా సైతానికి సంపాదించింది బట్ ఈ లోకంలో దేనికి సంబంధించిన ప్రవచనం వచ్చినా కానీ అది దేవుడి నుంచి వచ్చిందనేది మీరు పరీక్షించుకోవాలి అది ఏ నుంచి వచ్చిందా లేక సైతాం నుంచి వచ్చిందా అనేది పరీక్షించుకోవాలి ఎందుకంటే ఆ ప్రవచనాన్ని విని మనం దాని వెంట వెళ్ళిపోతా ఉంటాం అబద్ధ ప్రవచనం విన్నారనుకోండి ఖచ్చితంగా మీరు దాన్ని పట్టి పట్టుకొని దాన్ని పాటించుకుంటా పోతే అవిశ్వాసంలో పడతారు నిజమైన ప్రవచనాన్ని గ్రహిస్తే విశ్వాసంలో బలపడతాం విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని సస్తపరచను మీరు సత్యాన్ని అన్వేషించకుండా అబద్ధ వాక్యాన్ని వింటే విశ్వాసం బలపడదు ఎందుకంటే బైబుల్ చెప్తుంది వాక్యము వినటం విశ్వాసం కలుగుతుంది ఇంకా వేరే రూపకం లేనే వేరే రూపం లేదు వేరే మార్గమే లేదు నీ విశ్వాసం బలపడాలంటే ఒకటే మార్గం ఏంది దేవుడి వాక్యం నువ్వు విశ్వాసంలో బలపడకుండా ఉండడానికి కొరకు సైతానుడు దీన్ని సదనీయకుండా చేస్తూ ఉంటాడు దీన్ని వినేనికుండా చేస్తూ ఉంటాడు వాడి పని అది ఎందుకంటే ఇది ఒకటే ఖడ్గం దీన్ని ఖడ్గం అంటాం ఆత్మ నువ్వు దేవుని ఆత్మ పొందుకోవాలా ఇది ఖడ్గం ఆత్మ ఉండాలా ఖడ్గం ఉండాలా అప్పుడు సైతాన్ మీద విజయం పొందుతాం ఎటువంటి శోధన వచ్చినా ఎంత భయంకరమైన శోధన వచ్చినా ఎటువంటి ఆశ వచ్చినా ఈ లోకాన్ని సంపాదించుకుంటే ఆశ దాన్ని సునాయాసంగా నువ్వు విజయం పొందుతావు నీకు ఇది లేకుండా పరుశుధాత్మ లేకుంటే ఆటోమేటిక్ గా నువ్వు పడిపోతావు క్రైస్తవులు ఎందుకు బానిసలు అదే కారణం వాళ్ళలో ఈ వాక్యం ఉండదు పరిశుదాత్మ అసలే ఉండదు కాబట్టి సునాయాసంగా ప్రతి శోధనకి వాళ్ళు పడిపోతా ఉంటారు కష్టాలు వస్తే పడిపోతా ఉంటారు సుఖం వస్తే పడిపోతా ఉంటారు చిన్న శ్రమ వచ్చినా జారిపోతా ఉంటారు చేపలు జారిపోయినట్టు క్రైస్తవ జీవితం ఆ రీతిగా కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ప్రవక్తని దేవుడు అభిషేకించి ఒక పని కొరికి ఏర్పరుచుకున్నాడు కాబట్టి నీ బాధ్యత ఏంటంటే ప్రవచన వరాన్ని పొందుకొని ఈ ప్రవచన అర్థం చేసుకోవాలా కృపా ఆసక్తితో పొందుకోమన్నాడు మరి విశేషంగా ప్రవచన వరాన్ని పొందుకోమన్నాడు ఎందుకు పొందుకోమన్నాడు ఈ ప్రవచన అర్థం కావాలి కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎన్ని గంటలు గంట చదివినా నాకు ఏమర్థం కాకపోయేది కొన్ని సంవత్సరాల క్రితం నేను చెప్తున్నా అంటే అట్లీస్ట్ ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం నేను చదివితే నాకు ఇవి ఏమర్థం కాకపోయేది అప్పుడు నేనేం చేసేవాన్ని ఎవరో పాస్టరు ఎక్కడవడో వాడేవడో వీడవడో వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళ క్యాసెట్లు అవన్నీ విన్నా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకున్నా కానీ ఎప్పుడైతే పరిశుధాత్మ నడిపింపు మనకి దేవుడు అనుగ్రహించినాక వాటిని చూస్తుంటే వాళ్ళు చెప్పిన వాక్యం వేరే ఉంది ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం వేరేగా ఉందనే వ్యత్యాసాలు నేను గ్రహించగలుగుతున్నా దాన్నే మనము వివేచనవరం అంటాం నీకు ఎప్పుడు తెలుస్తుంది ఉదాహరణకు చూడండి పేతురు ఫస్ట్ ఆ యొక్క ఇంటి పై కప్పున వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు ఎప్పుడు ఏ పండుగ రోజు ఎంత కోస్త పండుగ రోజు వాళ్ళు ఎంతమంది నూట ఇరవై మంది ఆ పై గదిలో కూర్చొని పండుగ చేసుకుంటున్నారా కింద చేసుకుంటున్నారు కింద ఇసలు ఉన్నారు గది లేక గది చుట్టుపక్కల నెయిబర్స్ అంతా పసక చేసుకుంటున్నారు ఈ ఏస్ లో వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ పైన పోయి పండగ చేసుకుంటున్నారా గొరయ పిల్లను కోసుకున్నారా ఫ్రై చేసుకొని తింటున్నారా ఏమి లేదు లోకమంతా పసకా పండగ చేస్తా ఉంటే వీళ్ళు అందరూ రూమ్ లోకి పోయి ప్రవ్వా నువ్వు మాకు వాగ్దానం చేస్తున్నావు నీ యొక్క పరిశుధాత్మ కుమరిస్తాను నీ వాగ్దానం కొరకు మేము ఎదుర్కొదురు చూస్తున్నాం ప్రవ్వా అని ఆసక్తితో ప్రార్థన చేసి అప్పుడు ఏం జరిగింది అగ్ని నాల్కల వల్లే విభజింపబడి దేవుని యొక్క ఆత్మ వచ్చి వాళ్ళందరినీ అభిషేకించింది ఏం జరిగింది వాళ్ళందరూ భాషల్లో ప్రార్థించడము వర్షిప్ చేయడం దేవుడి స్థితించడము అవన్నీ మీకు తెలిసిన విషయాలే ఆ పైన జరిగింది ఐటీ పైన అక్కడి నుంచి కిందికి దిగొచ్చింది ఎవరు కింది దిగొచ్చి ఆ కింది దిగొచ్చిన ఆ అభిషేకం అటనే ఉంది వాళ్ళందరి మీద నూట మంది మీద వాళ్ళందరూ భాషలలో మాట్లాడుతుంటే ఆ ఊర్లందరూ వచ్చి వీళ్ళు ఏందో పిచ్చి పిచ్చుగా వాగుతున్నారు అని అందరూ జమ అయిపోయి ఏం చేశారు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళని వింటుంటే వాళ్ళు మాట్లాడే భాషలు ఆ ఊరులకు అందరికి అర్థమైనాయి ఎవడి భాష వానికి అర్థమైంది ఇప్పుడు నేను నీకు ఉర్దూలో మాట్లాడుతున్నా నువ్వు తుర్కోనైతే నీకు ఉర్దూ నేను నేను ఉర్దూలో మాట్లాడే నీకు అర్థమవుతుంది ఇప్పుడు తమిళోడు నేను తమిళ్లో మాట్లాడితే నాకు తమిళ్ అర్థమవుతుంది అక్కడ అన్ని రకాల భాషలలో వాళ్ళు మాట్లాడుతుంటే మా దేశ భాష వీడు మాట్లాడుతున్నాడే మా దేశ భాష వీడు మాట్లాడుతున్నాడే అని వాళ్ళు అది విని ఇది దేవుని కార్యం అప్పుడు రక్షణ పొందినరు ఎంతమంది మూడు మంది మూడు మంది ఒకటే రోజు రక్షణ పొందినరు పండుగ రోజు అందరు పండగ చేస్తుంటే వీళ్ళు పండగలు చేస్తున్న వాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి పండుగలు విడిచిపెట్టి వీళ్ళు ఏందో ఇక్కడ మాట్లాడుతుందనే ఆ వాక్యం విని రక్షణ కదా భాషల వరం అది బాగా అర్థం చేసుకోండి సరే మీరు అనే చెప్పారు మళ్ళీ నేను భాషలో మాట్లాడితే ఇందాక నేను భాషల్లో ప్రార్థన చేస్తున్నా మళ్ళీ నీకు అర్థమైందా రాలేదు కదా అది ఏ భాషలో నీకు తెలియదు నాకు తెలియదు దేవదతల భాష అంటున్నాం మనం కరెక్టే సరే ఆ భాష ఒకవేళ ఆ భాష వచ్చినాడు రష్యన్ ఉన్నాడు అనుకో ఉదాహరణ వాడు ఇక్కడికి వచ్చింటే ప్రేర్లు అరే ఈయనేది ఈయన నా భాషలో మాట్లాడుతున్నాడు అనేసి ఆశ్చర్యం కలుగుతుంది లేదా ప్రభు నమ్ముకుంటాడు లేదా అట్లా జరిగిన కార్యలే నక్కడికి భాషల అర్థము చెప్పు వరము కూడా ఉండాలా అని అన్నాడు పౌలు కానీ ఎంతమందికి నీకు భాషల అర్థం చెప్పు వరం లేకపోతే నేను ప్రభుని సృష్టిస్తున్నానా లేక సైతాన్ని సృష్టిస్తున్నా నీకు ఎలా ఎందుకంటే సైతాన్ కూడా భాషలో మాట్లాడతాడు అని ఉంది వాక్యం కాబట్టి పేతురికి ఫస్ట్ టైం అభిషేకం అయినప్పుడు వాళ్ళకందరికీ బాషల వరం వచ్చింది అన్ని ఒకేసారి వచ్చినాయా నేను అడిగేది పాయింట్ అది అన్ని వరాలు ఒకేసారి వచ్చినాయా పది వరాలు ఉన్నాయి బైబిల్లో పది ఉన్నాయా పన్నెండు ఉన్నాయో కొంతమంది పదకొండు అంటారు కొంతమంది తొమ్మిది అంటారు నేను చూపిస్తా పదకొండు సరే నేను చూపిస్తా అనేది మీరు ఒప్పుకుంటారా కాదు కదా పరిశీలించాలా ఒక పాస్వర్ వచ్చి చెప్తే అన్ని కరెక్ట్ అవుతాయా కాదు నీ బాధ్యత ఏంటంటే బెరియన్ల వల్లే మీరు ఎప్పుడు లేఖనాలను పరిశోధించాలా దివారాత్రంలో అప్పుడే నువ్వు సత్యంలో ఉండగలవు లేకపోతే నువ్వు మోసపోతావు నేను చెప్పిందే కరెక్ట్ అని వింటే మోసపోయే అవకాశం ఉంది ఎందుకంటే వచ్చిన వాడు ఎవడనే మేము చెప్పని మేము ప్రకటింపని మరి ఒక ఏసుని మీరు సహించిన యుక్తమే అంటే సమర్థించుకోవడమే మీరు సహించుకుంటున్నారు మీరు సమర్థించుకుంటున్నారు ఆయన చెప్పింది పరిష్కరించే చెప్తున్నాడు కదా కానీ కాదది వేరే ఒక ఏసు చెప్తున్నాడు సమర్థించుకోవడం సరే ఏసుమ గురించే చెప్తున్నాడు కదా కానీ ఆయన చెప్పేది వేరే ఒక ఏస గురించి నిజమైన ఏస గురించి కాదు కాబట్టి నీకు తెలవాలా అనేకులు నా పేరట వచ్చేదారు వచ్చి పలువురిని మోసగించదరు ముందుగానే చెప్పిన అంటాడు మళ్ళీ ముందుగానే చెప్పినప్పుడు నీకు తెలవాలా కదా యూ మస్ట్ బీ ప్రీపేడ్ అని జాగ్రత్తగా సిద్ధప జాగ్రత్తగా నిన్ను నువ్వు తెలుసు కదా క్రైస్తవులు ఎదురు మోసపోతారంటే ఇదే కారణం గొప్ప కార్యాలు అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది కరెక్ట్ అనుకుంటారు కాదు బెనిహీన్ తన భార్య గురించి మీకు తెలిసిపోయిన వారం పోయిన సంవత్సరం ఏం జరిగింది పెద్ద గడబడి ప్రపంచం అంతటా ఎందుకంటే చాలా పెద్ద సేవ వాళ్ళది చాలా పెద్ద సేవ లక్షల మంది వాళ్ళ సేవకు వచ్చి వాక్యలు వినిపోతారు భార్య డివోర్స్ డివోర్స్ ఇచ్చేసింది లెటర్స్ ఫైల్ చేసింది కోర్టులో అయితే కోర్టు నుంచి పేపర్స్ ఈయనకు వచ్చినాయి తెలియదు భార్య డివోర్స్ ఇచ్చినట్టు ఈయనకు తెలియదు డివోర్స్ అప్లై చేసినట్టు కూడా తెలియదు ఈయన సేవకు బయట పేపర్ చూసి పరీక్ష నా దగ్గర ఉండే భార్య నాకు చెప్పకుండా నా పిల్లలకు చెప్పకుండా ఎట్లా కేసు చేసింది ఫైల్ చేసింది కేసు దాని తర్వాత వేరే చర్చలు వేరే సంఘలు కదా ప్రపంచం వాళ్ళందరూ జమయి వాళ్ళందరినీ సమర్థించి మీరింత పెద్ద సేవకులు మీరు ఇట్లా చేస్తే చర్చలంతా చెడిపోవాలా ప్రపంచం అనేసి వాళ్ళిద్దరినీ వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చినాక మొన్న జనవరిలో మళ్ళా ఇద్దరు కలుసుకొని మళ్ళా పెళ్లి చేసుకున్నారు పాస్టర్స్ చేసేసే పని అది ప్రపంచం అంతటా టీవీ ప్రోగ్రామ్స్ అలా ఎక్కడంత అక్కడ కనిపించేటోళ్ళు వీళ్ళటట్ట తయారు చేస్తే నువ్వేం చేయాలప్పుడు పాస్టర్ చేస్తే నేను చేయడాలో తప్పేముంది అంటారా లేదా హుషయా హుషయాకి చెప్పిడి దేవుడు ఒక వ్యభిచార స్త్రీని తీసుకో పెళ్లి చేసుకోమన్నాడు ఆమె వ్యభిచారంలో పుట్టిన పిల్లల్ని నీ పిల్లల్లాగా తీసుకోమన్నాడు హుషయా చేసిండు కాబట్టి నేను కూడా చేయాలన్నా సమర్థించుకుంటారు చాలా మంది ఆయనే చేసినప్పుడు నేనేం చేయడం దావితే చేసినప్పుడు నేనేం చేయొద్దు బైబుల్ నాకు ఒక జ్ఞాపకం ఒక అని చెప్పి బైబిల్లో వాడు తాగిండు మళ్ళీ నేను కూడా తాగల్సి తప్పేముంది బ్రదర్ అప్పుడు అట్లకి నువ్వు ఎట్లా సువార్థ చెప్తావు వాడు తాగుతున్నాడు బైబిల్లో మళ్ళీ వాడు తాగినప్పుడు నేను తాగడానికి తప్పేముంది అన్నప్పుడు నువ్వు వానికి ఎట్లా సువార్థ చెప్తావు నువ్వు ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర నీ వాక్యాలు చూపిస్తావా మరియు మద్యంతో మత్తులై కాకుడి ఆత్మ పూర్ణులై ఉండి అని చెప్పగలవు వాక్యం నీ పరిశుధాత్మ అంటే పక్కన తనకా వాక్యం జ్ఞాపకం వస్తుందో అని చెప్తావు చూడు పాత నిబంధన కాలంలో వాళ్ళు తాగండ్రు వాళ్ళు తాగినరు కాబట్టి మనం తాగద్దు వాళ్ళు తాగినరు అని మనకి ఎందుకు చూపిస్తుందంటే వాళ్ళు త్రాగి నశించిపోయిన వారు నువ్వు త్రాగుతే నశించిపోతావు అందుకని చూడు ఇక్కడ కృత నిబంధన కాలంలో ఏ స్లో చనిపోయి తెలియజేసినాక ఏం చెప్పాడు మనం ఎప్పుడు ఆత్మ పూర్ణై ఉండాలా దేవుని వాక్యంలోని సత్యంలో జీవించడం నేర్చుకోవాలా ప్రతి క్షణం మనల్ని పరిశీలించుకోవాలా మన వాక్యం సత్యమైందా లేదా అనేది పరిశీలించుకోవాలా లేకపోతే మనం నశించిపోతాం అన్న విషయాన్ని నువ్వు వాడిని చెప్తే అప్పుడు వాడి హృదయం లాది నచ్చుకుంటుంది నువ్వు చెప్పకపోతే నొచ్చుకో నువ్వు పేరు కూడా అంతే ఒకేసారి రాలే అన్ని కృపవలం ఫస్ట్ భాష వరం వచ్చింది మెట్లు ఏమొచ్చింది మూడు మంది ఎట రక్షణ పొందిండ్రు యూదయా గలలియా ప్రజలారా అని స్టార్ట్ చేసేడు వాక్యం ఏమని చెప్పిన తర్వాత మేము మద్యంతో మత్తలం కాదు అని స్టార్ట్ చేసినా లేదా ఇది ఇంకా తెల్లవారి ఉదయం పూట ఇది జరుగుతుంది నైన్ ఓ క్లాక్ ఇది మార్నింగ్ సాయంత్రం అంటే వాడన తాగినట్టు అర్థం ఉంది ఇది పండుగ మీరు పండగ పొద్దున చేసుకుంటున్నారు మేము పొద్దున్న ప్రేయర్ చేసుకుంటే ఇది దిగినాం ఇంత పొద్దునే ఏడైనా తాగుతాడా అని స్టార్ట్ చేస్తుండే సువార్త చెప్పి ఏమంటున్నాడు తర్వాత వీళ్ళు మద్యంతో మత్తులు కాదు వీళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు యో ప్రవచనం ప్రకారంగా అంత్యతినలో అందరి మీద నా ఆత్మను కుమరిస్తా దేవుడు ప్రకటించింది యోగుల ద్వారా అది ఈరోజు నెరవేరింది అని యోగులు ప్రవచనం గురించి ఫస్ట్ టైం చెప్పింది అంటే పేతుడు పైన భాషల వరం పొందుకొని మెట్లు దిగి వచ్చి కిందికి వచ్చి పబ్లిక్ ని చూసినప్పుడు ప్రవచన వరం లేకపోతే అంతవరకు యోగులు గ్రంథం మనకి తెలియదు యోగులు గ్రంథంలో ప్రవచనం ఉంది అంటే యోగేలు గ్రంథానికి అపోస్ పేతులు అంటే అపోస్ల కార్యం వరకు దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాలు లేక రెండు వందల తేడా రెండు వందల సంవత్సరాల ఆ ప్రవచనం పేతురికి ప్రవచన వరం అప్పుడు వచ్చింది ఆ మూడు మందికి వాప్సం ఏం జరిగింది తెలుసా వాళ్ళు పోతా ఇంకా స్టార్ట్ అయిపోయింది సేవ అభిషేకం వదుకున్నారు ప్రవచన వరం వచ్చింది వాక్యాలు అర్థమవుతున్నాయి సేవకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయినాక మూడో నాలుగు రోజుల తర్వాత ఏం జరిగింది శృంగారము అనే ఒక దేవాలయానికి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు లేదా అక్కడ ఒకడు పుట్టి గుడ్డువాడు ఉన్నాడు కుంటోడు ఉన్నాడు కదా కుంటుడికి వాళ్ళకు బుడ్డి నమ్మకం పాత నిబంధన కాలపు ఇష్టలు వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు ఒక దేవదూత వచ్చి ఒక కట్టె తీసుకొని ఆ నీళ్ళ ఇట్లా కలుపుతుంది కదులుతుంది నీళ్ళు సైలెంట్ ఉన్న స్టీల్ వాటర్స్ షేక్ కాగానే రోగి దుంకుతాడల్లా ఎవడు ఫస్ట్ దుంకుతే వాడికి స్వసత అది గుడి నమ్మకం మూడ నమ్మకం సరే కొన్ని జరిగిండొచ్చు మనకు తెలివవి కానీ అక్కడ అట్లనే ఉంది వాక్యం అదొక నమ్మకము ఎవడు దుంకుతే ఫస్ట్ వాడు స్వస్థత పొందుతాడు మరి వీడు కుంటోడు వాడు స్వస్థత పొందమని వచ్చి పాపం కూర్చున్నాడు ఆ నీళ్లు కదలడం షేక్ గానే వీడు దుంకుదామంటే ఎవడు లేపుతాడు కుంటోడు మంచోడు దుంగేటోడు దగ్గర జరిగింది సరే రెండు విషయాలు ఒకటే ఆయనకి స్వసత వరం ఎప్పుడు వచ్చిందని వెళ్ళి పాయింట్ కుంటైన విషయంలో కానీ నా దగ్గర వెండి బంగారంలు లేవు నా జరిగిన ఏసుకృష్ణ లేచింది అడవు అన్నాడు అంటే ఆయనకి స్వసత వరం ఎప్పుడు వచ్చింది ముందచ్చిందా సరే బెటర్ దేవాలయం దగ్గర కోనేరు దగ్గర కూడా అంతే ఎప్పుడు వచ్చింది టైం ఒకేసారి అన్ని రాలేదు కృపాలం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో పంచి దేవుడు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి సరే మనకు ఉంటుంది పలాని పాస్తారు ఇట్లాంటి అద్భుతాలు చేస్తుండే కాబట్టి నాకు కూడా ఉంటే ఎంత బాగుంటాయి అన్న ఆశ ఉంటది కదా అది శారీరకమైన ఆశ కదా ఎందుకంటే వాడితో నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు పోల్చుకుంటున్నావు అది శరీరమైన మనకు ఆశొద్దు మనకి ఏ ఆశ కావాలంటే ఏ కృపవరం అయినా మన ప్రభుని సంతోషపరచాలా ఆ కృపవరాన్ని మనం వాడుకున్నప్పుడు ఆ ఇచ్చిన కృపవరాన్ని మనము సంఘ క్షేమాభివృద్ధి గురించి వాడిన వాడాలా ఆసక్తి ఆత్మీయమైంది నాకు ఇచ్చిన కృపవరము సంఘ క్షేమం కొరకు నేను వాడుకోవాలా అనేది ఆత్మీయమైన ఆశ లేదు మేము కూడా సిటీలో పెద్ద చర్చ్ కట్టాలా పెద్ద బిల్డింగ్ కట్టాలా అంటే శారీరకమైంది చాలా మంది పాస్టర్స్ అదే బిజినెస్ లో ఉన్నారు ఈరోజు ఈరోజు హైదరాబాద్ లో మీరే పాస్తారని చూపించండి నేను రుజువు పరుస్తున్నది ఎందుకు రుజువు పరుస్తానంటే ఈరోజు ఆ ఆత్మ తిరుగుతుంది ఐశ్వర్యము అనే ఆత్మ క్రైస్తవులలో మధ్యలో ఐశ్వర్యము అనే ఆత్మ తిరుగుతుంది ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకుడి అన్నాడ్రభు మళ్ళీ నీకు ఆర్జించాలా అన్న ఆశ ఏ ఆత్మ ఉన్నట్టు ఏ స్ప్రవ ఆత్మ ఉన్నట్టశ్వర్యం ఐశ్వర్య ఆత్మ అంటే ఐశ్వర్య సినిమా యాక్టర్ అనుకుంటారు మీరు ఆయన ఆత్మ వచ్చింది అనుకుంటారు సరే అట్లా ఎవరు ఆత్మాలు రావు సచ్చిపోయిన ఆత్మలు ఎవ్వరి దగ్గరికి రావు ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే సచ్చిపోయిన వాడి ఆత్మ మరో దేవుడికి కూడా జ్ఞాపకం చేసుకోవడంట వాటిని వాళ్ళకి ఏ ఫీలింగ్స్ కూడా ఉండవంట వాడికి నువ్వు తదినాలు పెట్టు దిద్దినాలు పెట్టు అవి పనికిరావు అయి వేస్ట్ అని బైబుల్ చెప్తుంది ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మరోబడ్డ వాళ్ళు వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు ఉండవు వాటికి వాళ్ళకి ఎటువంటి తలంపులు ఉండవు వాళ్ళు పర్మనెంట్ గా మర్చిపోయింది కానీ దేవుడు పునరుద్ధరణ దినమున అంటే యుగ సమాప్తి తర్వాత తీర్పు తీర్పు కాలమున వాళ్ళందరినీ లేపుతాడు మంచంలోని చెడులను అందరినీ లేపుతాడు లేపినాక ఆ రోజు తీర్పు కానీ మనకి తీర్పు ఎందుకంటే మనం రక్షణ పొందినాం రక్షణ పొందినాక చనిపోయినాక మనకి తీర్పు నువ్వు రాక్షణ బొంద కూడా చనిపోయినావు అనుకో ఖచ్చితంగా నీకు తీర్పు ఉంటుంది నీకు బయలుపరచబడ్డాక కూడా నువ్వు స్వార్థని తృఢీకరిస్తే నీకు ఖచ్చితంగా తీర్పు శిక్ష ఉంటుంది మనం అందరము శిక్ష లేకుండా ఉన్నాం ఎందుకు ఏసుక్రీస్తులో ఈ వాక్యాలను మనం గ్రహించడం కాబట్టి ఏసుక్రీస్తు అందిన వారికి ఏ లేదని రోమి రాష్ట్ర పథకాలు చెప్తుంది సరే మీకు క్విక్ ఈ హోషే గ్రంథంలోని కొన్ని వాక్యాలు చూపించి మనం ప్రార్థనతో ముగించుకుందాం ఇందాక మనం తొమ్మిదవ అధ్యాయంలో ఏం చూసినామంటే మొదటి వచనంలో ఇసరల్ పదలు ఏ రీతి గుణరన్న విషయం పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే మొదటి ప్రశ్నంలో అన్య జనులు ఎట్లా సంతోషిస్తున్నారో దేవుని బిడ్డలు కూడా అతనే సంతోషిస్తున్నారు అంట అది రాంగ్ నేనంటే ఆ వాక్యం అంటుంది ఈ లోకంలో మనుషులు ఎట్లా ఎంజాయ్ చేస్తా ఉంటారో అంటే తెలుసు కదా మీకు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఈ లోకంలో మూడే గుణగణాలు ఏమి తినాలా ఏమి త్రాగాల ఏమి ధరించుకోవాలా ఇవే ఈ లోకంలోని గుణగణాలు ఈ మూడిటిని మించని నాకు ఏ కనిపించవు చూడండి మీరు ఏం తినాలా ఏం త్రాగాల ఏం ధరించుకోవాలా వీటి కొరకే ఈ లోకం ప్రయాసపడతా ఉంటుంది వాటిలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు పార్టీలు చేసుకోవాలా తినాలా త్రాగాల ఆడంబరంగా జీవించాల ఏం ధరించుకోవడం ఆడంబరంగా జీవించాలా అందరు కనిపించుకోవాలా అందరు నన్ను గుర్తించాల నేను గొప్ప నాకు పవర్ అవసరం పవర్ ధరించుకోవాలా పవర్ ధరించుకోవాలా మంచి పేరు ప్రఖ్యాతులు ధరించుకోవాలా అది ధరించుకోవడం అంటే ఉత్తం పట్టణం కాదు ఇవన్నీ ఆత్మీయమైనవి వాటి లోకంలో ఏదో చూపించుకోవాలా ఏదో ప్రయాసంతో ఏదో సంపాదించుకోవాలా అన్న తపనలో అందరు ఎంజాయ్ చేస్తా ఉంటారు మనము అట్లా చెయ్యొద్దు అని చెప్తుంది చూడండి ఇస్రాయేల్ అన్ని సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు సంబరం ఎప్పుడుంటది సంబరం ఎప్పుడుంటుంది సంబరం ఎప్పుడుంటుంది అందరూ వస్తే సంబరం ఇప్పుడు ఇది సంబరం ఇది సంబరం అంటే ఏంటి దశ సెలబ్రేషన్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు పండుగలు వస్తే సెలబ్రేట్ చేస్తారు కదా పండుగ వస్తేనే అందరూ జమ అయ్యేది సరే ఈరోజు హాలిడే హోలీడే హాలిడే ఏడేనా కావచ్చు హాలిడేని హోలీడేగా మార్చుకొని ప్రేయర్ చేస్తే అది ఆయన గోతదా నేను మీకు నెగిటివ్ చెప్తలేను తప్పుగా చెప్తలేను మీకు ఒక అవకాశం దొరికింది కాబట్టి ఈరోజు మీరు అందరూ జమైనారు అంతే అంతకంటే ఏం లేదు కానీ స్పెషల్ గా ఒక హాలిడే లాగా పెట్టుకొని సంబర పడ పడవద్దు అని చెప్తున్నాడు మీరు స్పెషల్ గా ఏదో పండుగ వచ్చింది కదా అనేసి సెలబ్రేట్ చేయొద్దు అన్యజనులు అట్లా చేస్తారు అని ఇక్కడ అన్యజనులు సంతోషించినట్లు నీవు సంబర సంతోషింపవద్దు అన్యజనులు ఏం చేస్తారు తెలుసా నేను ఒకరోజు పేపర్ చదువుతున్నా ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువ హాలిడేస్ ఉంటాయని అందరికీ ఇష్టం కదా హాలిడేస్ పిల్లలకైతే మరీ ఇష్టం స్కూల్ పిల్లలకైతే అబ్బాయి రోజు హాలిడే అని ఇష్టం నేనైతే ఒక ఎనిమిది నెలల నుంచి ఒక రోజు హాలిడే దొరికితే ఫుల్ పండుకోవాలా అన్న ఫీలింగ్ ఉంది నాకైతే ఎందుకంటే అట్లుంది పని దేశమంతా తిరుగుతున్నాను రాత్రులంతా ట్రైన్ లో తిరుగుతున్నాను పొద్దున్న పన్నెండు గంటలకు ఒంటి గంటకో రెండు గంటలకు ఏదో హోటల్కి వస్తున్నాను ఆడ ట్రైన్ ఆటో తీసుకొని ఆ హోటల్ కి పోయి ఆ రెండు గంటలకు పండుప నిద్ర వస్తారా ఫుడ్ ఉండదు డిన్నర్ పోతుంది ఎట్లుందంటే ఎనిమిది నెలల నుంచి ఒక రోజు ఫుల్ డే వస్తే అన్ని విడిచిపెట్టి మొబైల్ ఫోన్స్ ఆఫ్ చేసేసి అందరు ఎవ్వరికి చెప్పకుండా తలిపేసుకొని అట్లా పండుకోవాలన్న అట్లా అనిపిస్తుంది శరీరం అంత ప్యాకప్ అయిపోయినట్టు అనిపిస్తుంది బాడీ లోపల హాలిడేస్ అంటే ఎవరికైనా ఇష్టం కదా అందరికీ ఇష్టం హాలిడేస్ రాజస్థాన్లో ఉన్నని హాలిడేస్ అంట ఏ స్టేట్లో లేవంట పండుగలు అంటే అన్ని పండుగలు తీసుకుంటారు వాళ్ళు రాజస్థాన్లో మనకి ఎన్నెన్నీ పండుగలు ఆంధ్రప్రదేశ్లో కనీసం మహా ఒక పది పండుగలు ఉంటాయి పన్నెండు పండుగలు ఉంటాయి క్రిస్టియన్స్ కి ఒక ఐదు పండుగలే ఉన్నాయి నేను లెక్క పెట్టినా ఐదు పండుగలు ఆరు పండుగలు ఉన్నాయి అనేది అది ఫస్ట్ పండుగ ఎక్కడ స్టార్ట్ అవుతుంది జనవరిలో స్టార్ట్ అవుతుంది న్యూ ఇయర్ డే నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం పండుగ దాని తర్వాత ఫిబ్రవరి మార్చిలో కోతకాల పండుగ వస్తుంది దాని తర్వాత ఈస్టర్ దాని తర్వాత గుడ్ ఫ్రైడే దాని తర్వాత ఈస్టర్ దాని తర్వాత సమాధుల పండుగ సమాధుల పండుగ తర్వాత క్రిస్మస్ సంవత్సరంతో నెత్త అంటే కరెక్ట్ సెవెన్ పండుగలు నీకు కావాల్సింది ఎయిత్ పండుగ ఈ అసలైన పండుగ అని వచ్చే టైంకి అప్పుడు జరుగుతుంది అసలైన పండుగ సంబరం అంటే అప్పుడు నాకు ఇప్పుడు ఇవన్నీ మనం పండుగలు చేసుకుంటున్నాం సెవెన్ పండుగలు మనకున్నాయి అంటే హిందూస్ కంటే క్రిస్టియన్స్కి ఎక్కువ పండుగలు ఉన్నాయి ఆ రీతిగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అంటే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు నేను చెప్తున్నాను నీకు పాయింట్ అర్థమవుతుందా కానీ ఇక్కడ ఏం చెప్తుంది అన్యజనులంటే వేరే మతస్థులు క్రైస్తలు కూడా ఆ మతస్తులే ఎందుకంటే బైబుల్ క్రైస్తవ మతం గురించి చెప్పు చెప్పదు ఎక్కడ మనుషులు తయారు చేసుకుంటారు మీరు నేను నేను మతంలో లేను నేను క్రైస్తవ మతంలో చెప్తాను ఫ్రాంక్ హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ అంటే ఓయ్ క్రిస్మస్ కి నాకేం సంబంధం లేదంటాను వాడు పిచ్చోడా వీడు ఇది పిచ్చోడని నా మొక్కం చూసిపోతుంటాడు అర్థం కాదు ఒక హ్యాపీ క్రిస్మస్ అని మెసేజ్ పంపిస్తే ఐ హ్యావ్ నథింగ్ టు డూ విద్ది అని మెసేజ్ పంపిస్తే ఆమె ఇమీడియట్లీ పరిగెత్తుకుంటే వచ్చింది రూమ్ కి ఆఫీస్ లో నేను ఫస్ట్ టైము చాలా అఫెండింగ్ గా చాలా నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది అని ఎందుకు బాధ అంటే ఎవరన్నా కానీ అని చెప్పి పంపిస్తారు కానీ నాకు దాంతో సంబంధం లేదని నన్ను అంత కఠినంగా నా గ్రీటింగ్స్ ని నువ్వు తృణీకరించినవు అని నేను అక్కడ ఆమెకు చెప్పిన నిన్ను కించపరచడం కొరకు కాదు నేను అట్లా పంపించింది మెసేజ్ నేను అట్లా మెసేజ్ పంపించకపోతే నా విశ్వాసం పోతుంది నీ ఒకవేళ నీకు నిజంగా బాధ కల్పిస్తే ఐఎం సారీ అని మళ్ళా చెప్తున్నారు కానీ నేను అట్లా చెప్పకపోతే థ్యాంక్ యూ అని చెప్తే అర్థమైంది క్రిస్మస్ వర నేను కూడా పాల్గొన్నట్టేనా లేదా అంతేనా లేదా థ్యాంక్ అంటే నేను కూడా సంబరపడుతున్నాను ఇక్కడ సంబరపడద్దు వాక్యం నేను కూడా సంబరపడుతున్నాను సో పండుగలలో సంబరపడదు అన్నిలు పండుగలలో సంబరపడతారు సరే ఇంకా నేను కొన్ని చెప్పలే ఇంకొక మూడు పండుగలు ఉన్నాయి క్రిస్టియన్స్ కి ఏడు ఇంకా మూడు ఉన్నాయి అది ఏంటంటే ఒకటి బర్త్డే నివర్సరీ పెళ్లి రోజు ఇంకోటి చెప్పండి ఏదన్నా తొమ్మిది అయినాయి ఏడు ఎనిమిది తొమ్మిది అయింది ఇంకొకటి మిగిలిపోయింది కాదు కదా వర్ధంతి సంబరం పడం కదా డే విశా చేస్తారు కాదా వ్యాలంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్షిప్ అని ప్రేమించుకుంటారు ఇష్టావా వాళ్ళు కట్టుకుంటారు అది వ్యాలంటైన్స్ డే ఈ మధ్య అంటే సంబరపడాలంటే ఎక్కువ వస్తేనే మంచిది కదా ఇవన్నీ ఎవరు తయారు చేసిన రోజు సార్ కాదు క్రిస్టియన్సే అందుకే వాళ్ళకి మనకి ఏ పొత్తు లేదు క్రిస్టియనా చెప్పండి శిష్యులు క్రిస్టియన్సా కాదు కదా వీరు ఎవరు వీరు దేవుని ఇస్రాయేలు వీరు అంతరంగ మందు యూధంగా మార్చబడ్డవారు వీరు దేవుని ప్రజలు వీరు దేవుని సొత్తు అని చెప్పబడినరు ఎవరైతే ఏసో నమ్ముకుంటారో వాళ్ళు పరిశుద్ధ జనంగా మన చెప్తే క్రిస్టియన్స్ అని అనిల్ పెట్టారు పేరు అనిల్ క్రిస్టియన్స్ అని అపష్టకరంలో మీరు గమనించండి లేదు నమస్కారం ధరించండి వీళ్ళు అందరూ ఎవరు బ్రదర్ బై జులూస్ చేసుకుంటా పాటలు పాడుకుంటూ పోతారంటే వీరు క్రిస్టియన్స్ బ్రదర్ అని అనిలు వీళ్ళకి పేరు పెట్టి పేరు పెట్టేంత నీకు తెలియదు నిజంగా క్రిస్టియన కాదా అసలు మనము అంతరంగమందు మందు యూదులుగా మార్చబడ్డ వాళ్ళం ఏశ్రో చేసింది మనకు మనల్ని ఏశ్రో సంతానంగా తయారు అంటే అబ్రాహ్ సంతానం చేస్తే నీకు స్పెషల్గా ఏం పడింది అంటే అబ్రాహ్నకు దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తుంటూ ఆయన సంతానం అయితే ఆ వాగ్దానాలు నీకు అందుకు ఇందులో ఉన్నాయి అన్ని వాగ్దానాలు ఈ వాగ్దానాలు నీకు రావాలంటే నువ్వు అవరం సంతానం కావాలి నువ్వు ఎట్లా సంతానం అవుతావు వేసుకొని నమ్ముకుంటున్నా నీకుంటే కావు ఇందులో వచ్చిన నీకు రావాలంటే ఆయన నమ్ముకోవాలి తప్పదు సరే ఇందులో ఉన్న శిక్షలు రావాలంటే ఆయన నమ్ముక లేదు ఆటోమేటిక్ వచ్చేస్తే శిక్ష బట్ ఆశరాలు ఆటోమేటిక్గా రావు పరీక్షలు పాస్ ఆటోమేటిక్ గా పాస్ కష్టపడాల కాబట్టి ఇకంత కష్టపడితే చాలు కృషి చాలా కష్టపడి ఆయన ఈ పని చేసింది ఒక వాక్యము ప్రజలకు అర్థం కావాలంటే హుషయ జీవితము ఆ రీతిగా తయారగాక తప్పదు ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోక తప్పదు గోమేరు అనే స్త్రీని అయితే గోమేరు అనే స్త్రీని ఇసల్ పదలకి దేవుడు చూపిస్తాడు ఈ స్త్రీ లాగా మీరు ఒక వ్యభిచారి స్త్రీ ఈ దేశం తయారైంది సరే అంటే అది శారీరకంగా ఉన్న ఇసల్ అనొచ్చు ఎందుకు వాళ్ళు ఆ రీతిగా తయారైనరు అంటే అటుపైన మేము వైఎంసీ మీటింగ్ మనం జానించడం ఏంటంటే ఈ ఇసన్పదలు ముగ్గురు మూడు దేశాల దేవతలని అనుసరించారు అశూరు దేవతలను బబులోను దేవతలను ఐగుప్తు దేవతలను వాళ్ళు అనుసరించడం వలన వాళ్ళు వ్యభిచారంలో అంటే దేవం దృష్టిలో వ్యభిచారం అంటే ఏంటంటే శారీరకమైనది కాదు వ్యభిచారం అంటే ఎప్పుడైతే ఏసుని నమ్ముకున్న వాళ్ళు ఈ లోకపు దేవతల తిరుగుతారో లేక ఈ లోకపు ఆశల తిరుగుతారో వాళ్ళు వ్యభిచారంలో పడిపోయినట్లు ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఏసు ప్రభుకి నీ హృదయంలో ప్రాధాన్యతను ఇస్తూ క్రమేణ అంటే కొంతకాలానికి ఈ లోకంలో ఏ ధ్యానికైనా నువ్వు నీ హృదయంలో ప్రాధాన్యత ఇస్తే అయిన ఎక్కువ అది వ్యభిచారంతో సంబంధం విగ్రహారాధన దీవం దృష్టిలో సంబంధం ఇది చాలా మందికి అర్థం కాదు క్రైస్తవులకి విగ్రహారాధన వ్యభిచారంతో సమరం ఆత్మీయ దృష్టం చూస్తే అందుకే మోషే వ్యభిచరించకుడి అన్నాడు కానీ ఏసు రావు ఎంత పర్ఫెక్ట్ గా పెట్టిండంటే లా ఒక స్త్రీని మోహపు చుపుతో చూస్తే మీరు అప్పుడే వ్యభిచరించినట్లు అన్నాడు అన్నాడు స్త్రీకే కదా పురుషులకు కూడా అది ఈక్వల్లీ వర్తిస్తుంది కదా ఒక స్త్రీ ఒక పురుషుని మోహపు చుపుతో చూస్తే తన హృదయంలో వ్యభిచరించినట్లే అంత పర్ఫెక్ట్ లా ఎక్కడ కనిపించదు మీ ఈ లోకంలో మోష అన్నాడు నరహత్య చేయకుడి అని అనడా లేదా ఈరోజు ప్రపంచమంతట లా మోసే చెప్పిన ధర్మశాస్త్రాల మీద ఆధారపడింది ఇంగ్లీష్ లో దాన్ని జూరీ స్టూడెంట్స్ అంటారు లా కాలేజీలలో లా పుస్తకాలు నేర్పుతారు కదా జూరీ స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చింది ఆ చెప్పే ప్రొఫెసర్ తెలియదు ఆ చదివే ప్రొఫెసర్ స్టూడెంట్స్ కి తెలియదు నీ తెలుసా నీ చేతిలో ఉంది నీకు కూడా తెలియదు ఎందుకంటే నువ్వు ఎప్పుడు దాన్ని అట్టు ధ్యానించలే ఈ లోకంలో లా పుట్టిందే దీంట్లోకే నర్హత్య చేయకుడి వ్యభిచరించకుడి నీ పొరుగు వాణి ఏది ఆశించకూడి ఉందా లేదా నీ పొరుగువాణి వస్తువుని ఆశించద్దు నీ పొరుగు వాణి ఆశించకూడదు నీ పొరుగువాణి గొర్రెలని బరలని కానీ ఎడ్లని కాని వాని భూమి కానీ వాని పొలం కానీ వాని ఆస్తి కానీ ఆశించద్దు అని ఇక్కడ ఆశిస్తే అది క్రైమ్ ఆశ హృదయంలో పుడుతుంది అది ఎప్పుడు పరిపక్వం చెందుతుంది హృదయంలోంచి నీ చేతులకు వస్తుంది వచ్చి క్రియల రూపకంగా అది నెరవేరుతుంది ఇప్పుడు అందుకేనాడు ఏసు ప్రభు మోసె కంటే శ్రేష్ఠుడు మోషే ఆద్య అయింది అది చేయద్దు ఇది చేయొద్దు అని చెప్పింది కానీ ఏసులో నేను తెసా ఆ తలంపే రావద్దు అంత పర్ఫెక్ట్ లా ఏస్ లో కంటే పర్ఫెక్ట్ లా అందుకే పాత నిబంధన కాలంలో ఉన్న స్టాండర్డ్స్ కంటే క్రొత్త నిబంధన కాలంలో ఉన్న స్టాండర్డ్స్ అబ్సల్యూట్ స్టాండర్డ్స్ అంటే పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ అది ఇంకా అంతకంటే స్టాండర్డ్ ఈ లోకంలో ఎవరు ఏ మత స్థాపికుడు చెప్పలేడు ఎందుకంటే మత స్థాపికులంతా మనుషులు క్రైస్తవ మత స్థాపికులు కూడా మనుషులే కానీ ఏసులో మతాన్ని స్థాపించలే ఎందుకంటే ఆయన మనిషి కాదు ఆయన మార్గాన్ని చూపించిన వాడు మంచి మార్గం దేవునితో ఏ రీతిగా సావాసంగానికి జీవించాలా అన్న మంచి మార్గాన్ని చూపించినవాడు ఆయన కాబట్టి ఆయన చూపించిన మార్గము ఎవరు చూపించలేరు ఎందుకంటే ఆయననే సంపూర్ణుడు సృష్టికర్త ఆయన తప్ప ఎవరు మార్గం చూపించలేరు ఎవరని చెప్పగలరా నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవనని అని చెప్పగలరా ఎవరు చెప్పలేరు ఆ తలంపు రా బుద్ధాకి వచ్చిందా మొహమ్మద్ ప్రాఫిట్కి వచ్చిందా ఇంకెవరు కానీ వచ్చిందా ఏ మత స్థాపకుండా వచ్చిందా ఎవరు చెప్పలేరు ఎవరైనా చెప్పింద్రంటే ఇందులోకి వెళ్ళి కాపీ కొట్టాల్సిందే ఈరోజు ఎవరైనా వచ్చి చెప్పింద్రంటే సరే ఈ బైబుల్ చదివని వాళ్ళకి వాడు చెప్పేటిది గురువు స్వామి బాబా అమ్మ అవి కొత్తగా కానీ బైబిల్ చదవడానికి పోయాడబోయి ఆ స్వామి చెప్తుంటారే వీడు ఇళ్ళకెళ్ళి కాపీ కొట్టి చెప్తున్నాడే అనిపిస్తుంది ఎందుకంటే ఈ లోకం అంతా కాపీ మాస్టర్స్ అవుతారు అంత ఇక్కడికి వెళ్ళి కాపీ కొట్టిన ఏ స్ప్రౌటుడు ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని బుద్ధుడేమన్నాడు నేను ఆ వెలుగురు చూసినా అప్పుడు నువ్వు అనుకోలే బుద్ధుడు చూసింది ఏ స్ప్రవుని నువ్వు అర్థం చేసుకోగలవా అంబేద్కర్ చేసిన మిస్టేక్ అదే అంబేద్కర్ హిందూ మతం కోపం ఎందుకంటే బాపుల్లో నాకు చాలా కోపం ఉండేది కానీ ఆయనకు ఒక అవకాశం ఉండే హిందూ మతాన్ని విడిచిపెట్టి ఏ మతాన్ని స్వీకరించాలా ఇస్లాం మతాన్ని స్వీకరించాలన్నా క్రైస్తవ మతాన్ని స్వీకరించాలన్నా లేక బుద్ధ మతాన్ని స్వీకరించాలన్నా ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే హిందూస్కి పడదు హిందూస్ మతం స్వీకరిస్తే ముస్లిమ్స్కి పడదు రెండే ఉన్నాయి ఇంకా ఆల్టర్నేటివ్స్ బుద్ధిజం అన్నా స్వీకరించాలా క్రిస్టియానిటీ అన్న స్వీకరించాలా చూసుకున్నాడు క్రిస్టియానిటీ స్వీకరిస్తే ముస్లిమ్స్కి పడదు హిందూస్కి పడదు అన్నిటికంటే సేఫ్ బుద్ధిజం కదా అది స్వీకరించి ఆయనకు అవకాశం ఇచ్చింది దేవుడు స్వీకరించలేకపోయి సరే ఆ విషయాలు కదా మనం మాట్లాడేసింది ఒకటే ఏంటంటే ఈ ముగ్గురు ఈ మూడు దేశాస్తుల దేవతలను వీళ్ళు అనుసరించి దేవునికి విరోధులు అయిపోతున్నారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడో చూపించుకొని మీకు వాక్యాన్ని ముగించుకుంటారు పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో వాళ్ళు చూడండి నేను ఐశ్వర్యవంతుడిన నాకు బహు ఆస్తి దొరికెను నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్లు ఎవరును కనపరచలేరని ఎఫ్రాయి అనుకొని చున్నాడు నేనేం తప్పు చేయలేదు నేను పరిశుదంగా నేను కష్టపడే సంపాదించుకుంటున్నాను కదా అనుకుంటున్నారు కానీ నువ్వు చేస్తుందంతా విరోధం దేవునికి నువ్వు ఐశ్వర్యాన్ని ఆశీర్వించి నువ్వు అన్ని సంపాదించుకుంటున్నావు నేను కష్టపడి సంపాదించుకుంటున్నాట్టున్నావు కానీ నువ్వు చేస్తుందంతా పాపం అని చెప్తాను చూడండి నిజముగా గిలాదు చెది అచ్చటి వర్తకులను గిల్గాలులో జనులు ఎడ్లను బలుగా అర్పితురు వారి బలిపీఠంలో దున్న పని దున్నిన చేని గనిమల మీదనున్న రాళ్ల కుప్ప ఉన్నవి యాకోబు తప్పించుకొని సిరియా దేశం నకి పారిపోయేను కావాలని ఇసైలు కొలువు భార్య కావాలనేతడు గొరెలు కాచను ఒక ప్రవక్త ధర యహోవ ఇస్రాలను ఐగుప్త దేశం నుండి రప్పించను సరే ఇవన్నీ మీరు ఏ రీతికి అర్థ చేసుకుంటే దేవుడు ఏ రీతిగా వాళ్ళు ఆశ్రయించిండో వీళ్ళేమనుకుంటారు మేమే కష్టపడి సంపాదించుకున్న మాత్యాసాలు అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమంటుండంటే మీరు కాదు నేను మీకు ఇచ్చిన అనే విషయాన్ని జ్ఞాపకలుచండి వాక్యం అంతట చివరికి చూడండి తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం తొమ్మిదవ అధ్యాయము శిక్షా దినము వచ్చి ఉన్నది దినములు వచ్చి ఉన్నవి ప్రతీకార ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎగిరి ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియో దురాత్మాన్ని అనుసరించిన వారు వెర్రి వారనియో వారు తెలుసుకుందరు ఇది ఎప్పుడు జరుగుతుందంటే యుగ సమాప్తిలో వాళ్ళ సేవకులు వాళ్ళ ప్రవక్తలు ఏ రీతి గుణారన్న విషయాన్ని ఈ సెల్ వాళ్ళు చివరికి తెలుసుకుంటారు మమ్మల్ని మోసగించారు ప్రవక్తలు మమ్మల్ని మోసగించారు పాస్టర్లు అన్న విషయాన్ని వీళ్ళు చివరి తెలుసుకుంటారట వీళ్ళ ప్రవక్తలు ఎట్లుండారట చూడండి తొమ్మిది ఏడు కదా నేను ఎనిమిది ఏడు చూస్తున్నా సరే శిక్షా దినంలో వచ్చినవి వారు చేసిన విస్తర దోషంను తాము చూపిన విశేషమైన పగను ఎగిన తమ ప్రవక్తలు అవివేకులు తమ ప్రవక్తలు చివరికి అవివేకులని తెలుసుకుంటారట ప్రజలు ఇంతకన్నా నేను మోసపోయిన వాళ్ళ బోధ విని అని దాని తర్వాత దురాత్మ అనుసరించిన వారు అంటే సేవకులు దేవుని ఆత్మను అనుసరించిన వాళ్ళు కాదు అని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యుగ సమాప్తి లేదు ఇంకా నెరవేరలేదు ఇవి ఇవన్నీ ప్రవేశాలు నెరవేరలేదు యుగ సమాప్తిలో ఈశల్పాలు గుర్తిస్తున్నట్ట నిజమైన ఈశల్పాలు అంటే శారీరకంగా పుట్టిన వాళ్ళు కాదు ఏ స్లో నమ్ముకున్న వాళ్ళు నిజమైన అనేసి మనం ఎన్ని చల్లవిస్తాం వాక్యం దళితుల రాష్ట్ర పత్రికలో రోమిల అంతా కాబట్టి ఇసల్బలు చివరికి తెలుసుకునేది ఏంటంటే మా ప్రవక్తలు అంతా దొంగలు అని గ్రహిస్తారంట వాళ్ళు దురాత్మ చేత నడిపింపబడ్డ వాళ్ళు వారు వెరి అంటే పిచ్చి పిచ్చిగా వాగేటోళ్ళు వాక్యం చెప్తుంటే పిచ్చి పిచ్చిగా వాక్యాలు చెప్తూ ఉంటారు చాలా మంది నేను గమనిస్తూ ఉంటాం నీకు తెలుస్తుంది వాళ్ళు చెప్పే వాక్యం అంతా పిచ్చి పిచ్చి ఉంటది ఏం కనెక్టివిటీ ఉండదు ఎందుకు ఉండదు వాళ్ళలో ఏముంది బాబేలు గలిబిలి బబ్బులోను గురు వీళ్ళు బబ్బులోను దేవతలను తెచ్చుకున్నారు మళ్ళీ గలిబిలి ఉంటుంది వాటి ఇస్రాల్ పనులు ఆ రీతిగా తయారెత్తారు కానీ దేవుడు నేను చివరికి వీళ్ళందరినీ దగ్గర చేసుకుంటా ఎప్పుడు వీళ్ళందరూ శ్రమల పాలై దేవుని సన్నిధికి వస్తారన్న విషయము మనం ఇక్కడ చూసి ఒక వాక్యాన్ని ముగించుకుంటాం చూడండి మొదటి అధ్యాయము పదకొండవ వచనం పదవ వచనం ఇస్రాయల్ జనసంఖ్య అపరిమితమై లెక్కకు సముద్రపు ఇసుకంత విస్తరమగును ఏ మీరు నా జనులు కారన్న మాట జనుల వారితో చెప్పుదరో ఆ మీరు జీవంగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు యూదవారిను ఇసైల్ వారిను ఏకంగా కూడుకొని అప్పుడు కలుస్తారు క్రైస్తవులు ప్రపంచమంతట ఒకటే సేవ ఒకటే బోధని తమ పైన ఒకరినే ప్రధానిగా నియమించుకుంటారు అంటే ఏశ్వని అప్పుడు గుర్తిస్తారు ప్రధానిగా ఇంతకాలము వాళ్ళు పాస్టర్లని మినిస్టర్లని పాలిటీషియన్స్ గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళకి ప్రధానులుగా ఎన్నుకున్నారు ఈ రోజు ప్రపంచం కానీ యుగ సమాప్తిలో వాళ్ళు చివరికి ఒకరినే ప్రధానిగా ఎన్నుకుంటారు అంటే ఏశనే వాళ్ళకి రాజులాగా ఎన్నుకుంటారు అనే విషయం ప్రధాన అంటే రాజు తామున్న దేశంలో నుండి బయలుదేరేదురు ఆ ఎజ్రయల్ దినము మహాప్రభం గల దినముగాను అంటే ఎజ్రాయల్ దినం అంటే మీరు అర్థం చేసుకోవాలా ఎజ్రాయల్ రెండు విషయాలు పైన కూడా ఉంది అనేది ఎజ్రాయల్ అంటే చూడండి ఒకసారి ఎవరు చూపిస్తారు మొదటి అధ్యాయము ఎజ్రాయల్ ఎక్కడుంది ఫస్ట్ టైం మొదటి అధ్యాయం నాలుగు వర్షంలో యహో అతనితో ఇలాగో సెలవిచ్చను ఇతనికి ఎజ్రైల్ పేరు పెట్టము మొదటి కుమార్ని పేరు ఎజ్రైల్ వ్యభిచనలో కూర్ట్టిన మొదటి కుమార్ పేరు ఎజ్రాయల్ ఎజ్రైలు లో యహు ఇంటి వారు కనుక బట్టి ఇంకా కొంతకాలం నేను వారికి వారిని శిక్షిస్తున్నాను సరే ఇవన్నీ ఏం పర్లేదు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతు సరే పాపం చేసినప్పుడు వాళ్ళకి రాజ్యం ఉండదు కానీ చివరికి వాళ్ళు తిరిగి తమ దేశంలోనికి బయలుదేరిపోతున్నారు ఆ ఎజ్రాయల్ మహాదినము ఈ ఎజ్రాయల్ వేరే ఈ ఎజ్రాయల్ వేరే కింద ఎజ్రాయల్ వేరు ఈ పదకొండో వర్షంలోని ఎజ్రాయల్ అంటే ఎజ్రాయల్ అంటే సర్వోన్నతుడు అనర్థం మహాగణుడు అని అనర్థం కాబట్టి సర్వోన్నతుడు అంటే ఏశ్రభు సాదృశ్యం కాబట్టి ఏసు ప్రభు దినం అది దినం అంటే సర్వోన్నతుని దినం లేక బలవంతుడకు దేవుడు అనర్థం ఎజ్రాయల్ అంటే కాబట్టి ఎజ్రాయల్ దినము మహాప్రభావం కలుగు దినముగా నుండి ఎప్పుడు ఈ యుగ సమాప్తిలో ఇసల్ఫలందరూ ఏక మనసు కలిగి అంటే ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఏక మనసు కలిగి వాళ్ళ వాళ్ళ ఫాస్టర్లు చెప్పిన బోధన అన్నింటినీ ఇంతకరం నేను తప్పు చేసిన బుద్ధి లేని బుద్ధి తెచ్చుకొని లోకమంతా దిరుగుతారు సత్యం కొరకు బుద్ధి వాళ్ళందరూ ముందుగానే దప్పించుకుంటారు గదిలోకి పోయి ఎస్కేప్ అయిపోతారు శ్రమల నుంచి బుద్ధి వాళ్ళందరూ లోకంలో పోయి ఎక్కడ దొరుకుతారో సత్యం అని వెతుకుతూ వెతుకుతూ చివరికి హత అదే ఈ యుగ సమాప్తిలో ఆ దినము ఎజ్రాయల్ దినము మహాప్రభావం గల దినముగా నుండును ఎప్పుడు ఇది యుగ సమాప్తిలో క్రైస్తవులందరూ సత్యని గ్రహించి వాళ్ళ హత సాక్షులు అయిపోయి చూడండి అది ఎజ్రైల్ దినం ఎజ్రాయల్ అంటే సర్వోన్నతిని దినము అని అర్థం ఇంగ్లీష్ లో ఎజ్రాయల్ అంటే ఆల్మైటీ ఎజ్రాయల్ అంటే ఆల్మైటీ అని అర్థం డిక్షనరీలో కాబట్టి ఎజ్రాయల్ దినం అంటే ఆల్మైటీ గాడ్ దినమున ఆ దినము మహాప్రభల దినం అంటే యుగ సమాప్తిలో అయన తిరిగి లోకంలోకి వచ్చి అడుగుపెట్టినప్పుడు అప్పుడు వీళ్ళందరూ ఆయన సన్నిధిలోకి వచ్చి వాళ్ళ జీవితాలు ఆయనకి సంపూర్ణంగా సమర్పిస్తారు ఆ యొక్క దినం కొరికే మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి అటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలా నీలో ఇంకా ఏమైనా ఐగుప్తు గుణగణాలు బబులోను గుణగణాలు బబులోను గుణగణం అంటే ఏం తెలుసా సగం సత్యం సగం అబద్ధం బోధ సగం సత్యం బోధ సగం అబద్ధ బోధని బబులోను బోధ అంటారు అంటే గలిబిలి నీకు క్లారిటీ వాక్యంలో క్లారిటీ లేదంటే వాక్యంలో క్లారిటీ లేకుంటే గలిబిలి అంటాం బాబిలు అంటే గలిబిలి కాబట్టి బబులోను దయ్యాలంటే నేను గలిబిలి తీసుకొస్తాయి రెండు ఒక బోధ ఇంకొక బోధ ఒక బోధ ఇంకొక బోధ ఇదే బోధ కరెక్ట్ అదే బోధ కరెక్ట్ మీరు ఇట్లా శ్రమలకు ముందు ఎట్లా పడతారు అదొక బోధ నేను కాదు పరిశుద్ధ జనంగా విశాల్పదనే పరిశుద్ధ జనంగా అదొక దొంగ బోధ ఈ బోధలన్నీ సైతన బోధలు భూతంలో బోధలు కాబట్టి ఇవన్నీ బబులోనికి సాదృశ్యం అదే రీతిగా అసురు బోధ దేనికి సాదృశ్యం అసురు బోధ ఐశ్వర్యానికి సాదృశ్యం అషుర్ అంటే సంపూర్ణమైన విజయవంతుడు అనర్థం లేక విజయం పొందినవాడు అనర్థం కాబట్టి అసురు ధైర్యాన్ని తీసుకొచ్చి పెట్టుకోవడం అంటే ఏంటంటే ఈ లోకంలో ఎట్లా ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారో ఆనందిస్తుంటారో సంపాదించుకుంటుండ్రో మన సంపాదించుకోవడం అనేది అసురు బోధ ఐగుప్తు బోధ ఏంది ఐగుప్తు బోధ అంటే గుర్తులేదా ఐగుప్తు అంటే వాయు వాయుదంగా అస్టర్ మ్యూజిక్ వారి రాగములో వారి రాగంతో స్నేహము అనర్థం కాబట్టి వారి మ్యూజిక్ కి నేను బానిసనైపోయినను అనడానికి ఐగుప్త అర్థం అంటే ఐగుప్తుల ఆచారలకి ఐగుప్తుల పాటలకి అంటే వాడు జీవించే విధానానికి నేను బాగా బానిస అర్థం కాబట్టి ఈ మూడు దయ్యంలో బోధలు తీసుకొచ్చి పెట్టుకోవడం అంటే నిజంగా మీరు ఆ దేవతలను తీసుకొని పోన లేదు వాటి ఆత్మలు మీలో ఉండొచ్చు అంటే మీరు అనిల మ్యూజిక్స్ లేక అనిల ఆచారాలు పాటించడం ఐగుప్తు బోధ అంటాం అసురు ఆ బోధ అంటే ఈ లోకాన్ని సంపాదించుకోవాలి నేను కూడా ఐశ్వర్యంగా వాడు ఎట్లా సక్సెస్ఫుల్ ఉండో అసురు నేను కూడా సక్సెస్ఫుల్ ఉండాలనేది నేను కూడా హయ్యెస్ట్ పొజిషన్కి ఎదగాలనేది అషురు బోధ బబులున్న బోధ అంటే సగం సత్యం సగం అబద్ధంలో జీవించడం మళ్ళా కన్యాకనే పరిశుద్ధంగా కనిపిస్తారు కానీ సగం సత్యం సగం అబద్ధం ఈ దయ్యాలు తీసుకొచ్చి పెట్టుకున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఆ శిక్ష నుంచి విడదల బోదలంటే ఈ మూడు దయాలని ఈ మూడు దేశపు దయాలని వాటి ఆత్మలను మనము అసహించుకోవాలా వాటిని విడిచిపెట్టాల అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాల కృపగల దేవా ఏస మీకు వందాలైనా తిసల్ పదులు బహుగా ఘోరంగా వ్యభచరించారని మీరు అన్నారు ప్రభావ ఏ రీతిగా ఆ ముగ్గురు దయ్యాలని వాళ్ళు ఇంట్లో తీసుకొచ్చుకొని ప్రభ మేము ఆ దయ్యాలను అసహించుకుంటున్నాం వాటి బోధలను అసహించుకుంటున్నాం వాటి ఆత్మలను అసహించుకుంటున్నాం ప్రభా మీరే శ్రేష్ఠులు ప్రభావ మీరే సృష్టికర్త ప్రభావ మీరే సంపూర్ణులు ప్రభా మీరు తప్ప మాకు ఇంకా ఏది అవసరం లేదు మేము మిమ్మల్ని పిలిచి ఎక్కడ కోలేం ప్రభా ఈ లోకమంతా మోసంతో నిండి ఉంది ప్రభావ మనుషులు స్వార్థము ధనాపేక్షతో ఉన్నారు ప్రభా ఎక్కడ చూసినా అక్రమం విస్తరించింది ప్రభా అనేకుల ప్రేమ చల్లారిపోయింది ప్రభా కాబట్టి ప్రభ మేము మీకు ప్రతినిధిగా ఉంటూ ప్రభా అక్రమాన్ని క్రమంగా మార్చాలా ప్రభావ హెచ్చరించాలా ప్రభా ప్రజలని బుద్ధి చెప్పాలా ప్రభావ ప్రజలకి గొప్ప జనాన్ని ఏ విధంగా మీ తట్టు మార్చుకోవాలా ప్రభావ అటువంటి సేవలోకి బ్రదరీ సిస్టర్లు అందరినీ నడిపించి మీరు మహిం పొంది ఈ కుటుంబం రాసిన మేల్ను అనుగ్రించమని ఏసుక్రీస్తు నామం ప్రార్థించుకున్నాం థ్యాంక్ యూ